వందే వేదాంత కర్పూర కర్పూరచామీకర కరండకం రామానుజార్యమర్యాణ చూడామణి మహర్నిషం భగవద్మానుజుల వారి దివ్యమైన జీవిత విశేషాలని అనుసంధానం చేసుకుంటున్నాం అందులో గతంలో మనం భగవద్ రామానుజుల వారు సన్యసించిన ఘట్టాన్ని అంటే సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించిన ఘట్టాన్ని అనుసంధానం చేసుకోవడం జరిగింది అంతేకాదు కాంచీపురంలో వేయించేసున్న వరదరాజ పెరుమాళ్ అర్చామూర్తిగా వేయించేసున్న భగవంతుడు లక్ష్మణార్యులని వారి పూర్వాశ్రమ నామధేయం రామానుజుల వారి పూర్వాశ్రమ నామధేయం లక్ష్మణార్యులు కదా వారిని సకల విధాలా గౌరవించి వారే వీరికి రామానుజులు అనే తిరునామాన్నించి మీరింక యతిరాజులై భాషించదురుగాక అని ఆజ్ఞ ఇచ్చారని కూడా చెప్పుకున్నాం మనం చుట్టూ ఉన్న వారందరూ జయజయధ్వానాలు చేస్తు చేశారని స్వయంగా భగవంతుడు చేతే సన్మానించబడిన మహానుభావులు భగవద్ రామానుజుల వారు ఆ క్షణం నుంచి లోకోద్ధరణకి కంకణం కట్టుకున్నారు అనిన్ని కూడా చెప్పుకున్నాం అయితే లోకోద్ధరణకి కంకణం కట్టుకోవడం అంటే ఏమిటి అసలు అసలు లోకోద్ధరణ అంటే ఏమిటి లోకాన్ని ఉద్ధరించడం అంటే ఏమిటి ఏదో దిగువ నుండిపోయిన దాన్ని పైకెత్తినట్టుగా కాదు కదా ఉద్ధరణ అని అంటేను మన వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు ఈనాటి కాలంలో మీరేం చేస్తున్నారండి అంటే ఏదో కొంచెం సమాజ సేవ చేసుకుంటున్నామండి అంటారు మరికొంతమంది మానవ సేవ చేసుకుంటున్నామండి అని అంటారు అదేనా లోకోద్ధరణ అని అంటేను సమాజసేవ మానవ సేవ సోషల్ వర్కర్స్ అంటూ ఉంటాను చూసారా వీళ్ళంతా ఏం చేస్తారు ఏదో అట్టడుగునున్న వర్గాల వారిని లేకపోతే ఇంకొకరిని ఇంకొకరిని ఏదో కాస్తంత పైకి తీసుకుని వెళ్ళడం ఎక్కడైనా అన్నదానాలు జరుగుతుంటే అన్న ఎవరైనా ఆకలి కొన్నవారు ఉంటే అక్కడికి వెళ్ళి అన్నదానాలు చేయడం ఎవరికైనా వస్త్రాలు లేకపోతే వస్త్రదానం చేయించడం లేకపోతే తుఫాన్లో లేకపోతే భూకంపాలు వస్తే అక్కడికి వెళ్ళి సేవలు చేయడం ఇదేనా లోక లోకోద్ధరణ అంటేనో ఇంతకు మించి ఏమైనా ఉన్నదా లోకంలో సమాజ సేవకులుగా అలాగే మానవ సేవలు చేస్తున్నవారిగా గుర్తింపు సర్వసాధారణంగా అన్నదానం చేసేవారికి వస్త్రదానం చేసేవారికి భూదానం చేసేవారికి గోదానం చేసేవారికి వైద్య సేవలు అందించేవారికి దురాచారాలను నిర్మూలించేవారికి వీరికి సాధారణంగా ఉంటుంది సమాజ సేవకులు అనే ఒక బిరుదు లేదా సమాజ సేవ చేస్తున్నారు అనే పేరు అయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచించిన వారికి ఒక ఒక విషయం తెలుస్తుంది ఈ సేవలన్నీ ఎవరికి చేస్తున్నారు శరీరానికి చేస్తున్నారు బాహ్యమైనటువంటి శరీరానికి చేస్తున్నారు ఈ సేవలన్నీని अन्नम चाह वदा वैद्य सीमी चीज बाह्यम यह शरीर सुख में हाई उ सवलू इंत मई स्थाई सेवेदना उटा अदेटदी शरीर लप मन अनेंटी चूसरा मनस्स ने का स्वस्थपरच ఇప్పుడు శరీరాన్ని స్వస్థపరుస్తున్నారు ఈ సేవలతోటి మనస్సుని కాస్త చక్కగా ఉండేటట్టు చేయడం అంటే ఏమిటి ఓ ఓ వ్యక్తిని తీసుకున్నామనుకోండి మంచి శిక్షణ ట్రైనింగ్ ఇచ్చి బాబు పది మందికి ఉపయోగపడే గుణాలు కలిగి ఉండాలి నువ్వు అని అతనిలో ఉండే దుర్గుణాలన్నీ తొలగించి దాన్ని నిర్మలం చేసి మంచి వ్యక్తిత్వం అందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడేటట్టు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఆహ్లాదం కలిగించేటట్టుగాను అలాగే అతని మనస్సును తీర్చిదిద్దామనుకోండి అదిన్నీ మానవ సేవే అదిన్నీ సమాజ సేవే అదిన్ని లోకోకోద్ధరణ కోసం మనం సిద్ధపడ్డట్టే అయితే ఇందక మనం చెప్పుకున్న అన్నదానం వస్త్రదానం భూదానం కన్నా ఇది కాస్తంత ఉన్నత అని మనం గుర్తించాలి ఒక వ్యక్తి మనస్సుని మనం మార్చేము అంటే అంటే దుర్గుణముల నుంచి సుగుణముల వైపు మార్చేమో అని అంటే నిజమైన లోకోద్ధరణ అని అనుకోవాలి ఎందుకంటే దానివల్ల వాడి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా వాడు ఉపయోగిస్తూ ఉంటాడు అనుచేత ఈ సమాజ సేవ అనేది రెండు దశలకు వచ్చిందనమాట ఒకటి శారీరకము రెండవది మానసికము అని ఇంకొంచెం లోతులకు వెళదాం ఇంకో కొంచెం లోతులకు వెళ్ళి ఆలోచిస్తే శరీరం ఉన్నది శరీరం లోపల మనస్సు ఉన్నది ఆ మనస్సు లోపల ఆత్మ అని ఒకటి ఉన్నది కదా ఆ ఆత్మ సంసారంలోనే కదా ఉన్నది ఆ ఆత్మని ఉజ్జీవింపచేయడానికి తగిన మార్గాలు వాడికి అలవాటు చేసామనుకోండి ఒక వ్యక్తికి అబ్బో చాలా గొప్ప విషయం అది ఆత్మ ఉజ్జీవించడానికి అంటే ఉద్ధరించబడడానికి ఈ సంసార బంధంలోంచి బయటికి రావడానికి మనం ఉపకరించామనుకోండి మొదట చెప్పినటువంటి సేవ శరీరానికి సంబంధించినది దానితో వాడికి ఒక్కడికే లాభం కలుగుతుంది రెండవది మనస్సుకి సంబంధించినటువంటి సేవ దానితో వాడికి వాడి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా లాభం కలుగుతుంది ఆత్మోజ్జీవనానికి మనం ప్రయత్నం చేసి వాడి ఆత్మోజ్జీవనాన్ని కలిగించగలిచామనుకోండి మార్గదర్శనం చేయగలిచామనుకోండి అది చాలా ఉన్నత స్థాయిలో అంటే కేవలం ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వారికి మాత్రమే కాదు సమస్తమైన ప్రజానీకానికి కూడా అది ఉద్ధరింపు అవుతుందట శాస్త్రం చెబుతోంది మనకి ఇప్పుడు చూడండి धर्म अर्धमू कामक्षमों नाकू उ अंदर अंटना बक्वे काम अटे शरीरा संबंधी भोग परम अर्धम अर्धमंटे डबूल धर्मार्थ काम मोक्ष अर्धम डबूल अर्धा संपादे తను తన శారీరకమైన సుఖాలని తీర్చుకో తీ తీర్చుకోగలడు అర్థంతో తన బంధువులు స్నేహితులు వారి కామాలు అంటే శరీర శారీరక అవసరాలని తీర్చగలడు అంటే కామం కన్నా అర్థం దగ్గరికి వచ్చేసరికి ఉపయోగం పెరిగిందన్నమాట ఆనక్సర్మానికి వచ్చాడనుకోండి ధర్మార్థ కామ మోక్షములలో ధర్మానికి వచ్చాడనుకోండి వాడి బంధువులు స్నేహితులు వరకు మాత్రమే కాకుండా వాడున్నటువంటి చుట్టుపక్కల ఉండే సమాజానికి స్థానికమైన సమాజానికి అంతటికీ ఉపయోగపడ ధర్మాన్ని వాడు పాటిస్తాను మోక్షాన్ని పాటిస్తే చిట్ట చివరి పురుషార్థానికి వస్తే లోకానికి అంతటికీ ఉపయోగపడగలడు అలాగే ఇక్కడ కూడా సమాజ సేవ అంటే మనం శారీరకమైన సేవ గొప్పదే అన్నదానం వగేరాలు మానసికంగా వాడు ఉన్నతమైన స్థితికి రావడానికి చేసేది అంతకన్నా గొప్పది ఆత్మోజీవనానికి చేసేటువంటి ప్రయత్నం ఆపైదన్నమాట అదిగో భగవద్ రామానుజుల వారు అలాంటి ఉన్నత స్థాయి లోకోద్ధరణకి నడుం కట్టారు ఆనాడు ఏనాడైతే సన్యాసం తీసుకున్నారో ఆనాడు అన్నమాట ఏంటి ఆత్మన్నారు ఆత్మంటే ఏమిటి జీవుడు అంటూ ఉంటారే ఆత్మ జీవుడు రెండు ఒకటేనా ఇంచుమించు ఒకటే అనుకోండి తర్వాత వివరాలు చెప్పుకుందాం కానీ ఈ ఆత్మ ఒక శరీరంలో ప్రవేశించి ఉంటే దానిని జీవుడు అంటారని ఒక కొండ గుర్తు పెట్టుకోండి జీవుడు అని అంటే ఏదైనా ఒక శరీరంలో ప్రవేశించి ఉన్న ఆత్మ అని ఒక కొండ గుర్తు పెట్టేసుకుంటే సరిపోతుంది ఆత్మన్నా జీవుడన్నా ఒకటే ఎందుకండి వస్తాడు శరీరంలోకి ఆత్మ అంటే తన పూర్వజన్మ కర్మలని అనుసరించి ఏదైనా శరీరంలోకి వస్తాడు ఆ కర్మ అనుభవం కోసం వస్తాడు మరి ఒకటే శరీరమా కాదు ఎన్నో శరీరాలని ధరిస్తూ ఉంటాడు ఈ శరీరం అయిపోయిన తర్వాత అది కప్ప శరీరం అయిపోయిన తర్వాత ఏనుగు తర్వాత మనిషి మనిషి అయిన తర్వాత దేవతలు దేవుళ్ళైన తర్వాత దోమలు ఇలా రకరకాలైనటువంటి శరీరాలని తన తన కర్మల్ని అనుసరించి ధరిస్తూనే ఉంటాడు ఇలా ధరిస్తూ ధరిస్తూనట కొంతకాలం అయ్యేసరికి అలిసిపోతాడట పాపం ఇంకా ఏన్ని ధరించాలి ఇంకా ఏన్ని ధరించాలి శరీరాలని జాలిపడతాడు భగవంతుడు అయ్యో పాపం అనుకుంటాడు సరే కాసేపు విశ్రాంతినిద్దామనుకుంటాడు ఈ శరీరాలని మాటి మాటికి ఈ జీవుళ్ళందరూ ధరించడానికి కాస్తంత రెస్ట్ ఇద్దామనుకుంటాడు పాపం అలిసిపోయినాడు కదా వీడు అని దానిని ప్రళయం అని అంటారు అలా ప్రళయం నడుస్తోందనుకోండి కొన్నాళ్ళు అయ్యేసరికి మళ్ళా భగవంతుడికి అయ్యో పాపం వీడేమో ఈ ప్రళయంలో తన కర్మల అనుభవాలని పక్కకు పెట్టాడు ఎప్పటికైనా వీడు అనుభవించవలసిందే కదా అని భగవంతుడు అనుకోగానే మళ్ళా సృష్టి ప్రారంభమవుతుందన్నమాట అప్పుడు మళ్ళీ జీవుడు శరీరాలని ధరించడం ప్రారంభిస్తాడు తాను చేసిన కర్మల ప్రభావం నుంచి ఎలా తప్పించుకోవాలో వేదశాస్త్రాలలో ఉన్నా గ్రహించలేని స్థితిలో ఉంటాడు వీడు అప్పుడు ఆ జీవుణ్ణి సంసారీ బద్ధుడు అని అంటారు జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాడన్నమాట పాపం మళ్ళా కొంతకాలం అయ్యేసరికల్లా భగవంతుడు జాలిపడి ప్రళయం తీసుకొస్తాడు ఆ ప్రళయంలో విశ్రాంతి తీసుకుంటాడు మళ్ళా ప్రారంభమవుతుంది సృష్టి మళ్ళా శరీరాలు ధరిస్తాడు ఇలా మాటి మాటికి జన్మని తీసుకోవడము మళ్ళా మరణించడము ఇలా తిరుగుతున్నటువంటి జనన మరణ చక్రంలో వీడు తిరుగుతూ ఉంటే అలా మరి తిరగవలసిన అవసరం లేకుండా ఆ జనన మరణ చక్రంలోంచి వీడిని బయటికి లాగడం ఆత్మ ఉజ్జీవించడము ఆత్మోజీవనం ఆత్మోజీవనం అని కదా ఇందాక అనుకున్నాం మనం అంటే జనన మరణ చక్రంలో తిరుగుతున్నటువంటి వీడిని దానిలోంచి బయటికి లాగడం దానిని ఉజ్జీవింపచేయడం అని అంటారు అదుగో భగవద్ రామానుజుల తన సన్యాసాన్ని స్వీకరించి అలాగే జీవులందరినీ కూడా జనన మరణ చక్రంలోంచి బయటికి లాగడానికి ఆయన సంకల్పించారు అంటే ఉజ్జీవింపచేయడానికి సంకల్పించారు అది లోద్ధరణ అని అంటాను ఇంకా చెప్తాను వినండి అందరి కోరిక ఏమిటో చెప్పండి మంచి వస్త్రాలు ధరించాలని కోరికుండదు ఎవరికైనా ఉంటుంది మంచి వస్త్రాలు ధరించిన తర్వాత మళ్ళీ అలా బజార్లో వెళుతున్నారనుకోండి ఇంకా మంచి వస్త్రాలు అక్కడ కనిపిస్తాయి వాటిని ధరించాలనిపిస్తుంది మరికొన్నాళ్ళు ఇంకా మంచి వస్త్రాలు కనిపిస్తాయి వాటిని కావాలనిపిస్తుంది వస్త్రాల్నే కాదు ఏ విషయంలో అంతే ఆభరణాలైనా అంతే పదవులైనా అంతే ధనమైనా అంతే వ్యాపారమైనా అంతే గృహాలైనా అంతే ఏదైనా అంతే అందరికీ ఏం కావాలి ఇంకా మంచి జీవితం కావాలి ఇంకా మంచి జీవితం కావాలి ఇంకొంచెం మంచి జీవితం కావాలి దీనికి ఇలా కనిపించదు మనకి సర్వసాధారణంగానో అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఒక లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం మనం ఇంతకైనా బెటర్ లైఫ్ కావాలి ఇంతకైనా బెటర్ లైఫ్ కావాలి ఇలాగ బెటర్ లైఫ్ కావాలి బెటర్ లైఫ్ కావాలి బెటర్ లైఫ్ కావాలి అని చెప్పి నడుస్తూ ఉండగా ఎప్పుడైనా బెస్ట్ లైఫ్కి వెళ్తామా అనే ఆలోచన రాదు అలాంటి ఒకనొక బెస్ట్ లైఫ్కి తీసుకొని వెళ్ళడాన్ని మోక్షాన్ని ఇప్పించడము అని అంటారు ఈ బెటర్ లైఫ్లు ఉన్నాయి చూసారా అవి భూలోకంలో బెటర్ లైఫ్ బెటర్ లైఫ్ బెటర్ లైఫ్ బెటర్ లైఫ్ అవగానే ఏదో ఒక స్థాయికి వస్తాం అమ్మో ఇంక ఇది బెస్టే అని భూలోకంలో అనుకునే లోపల ఈ భూలోకం పైన భూవర్ లోకం ఉన్నది అక్కడది లీస్ట్ లైఫ్ అన్నమాట ఇక్కడ మన బెస్ట్ లైఫ్ అనుకుంది అక్కడ లైఫ్ అక్కడ నుంచి ఆ లోకంలో బెటర్ బెటర్ బెటర్ అనుకుంటే బెస్ట్ ఎక్కడికి వస్తామో ఆ లోకంలో ఆ తర్వాత లోకం ఉంది సువర్ లోకం అని చెప్పి అక్కడది లీస్ట్ లైఫ్ అనమాట మళ్ళీ అక్కడ బెటర్ లైఫ్ బెటర్ ఇలా మనం పద్నాలుగు లోకములు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు వేయించేసి ఉండేటువంటి సత్యలోకం వరకు వెళ్ళగా వెళ్ళగా బెటర్ లైఫ్ కావాలి బెటర్ లైఫ్ కావాలని చెప్పి ఈ పద్నాలుగు లోకములలో కూడా ఏది మనం అత్యున్నతం అనుకుంటామో ఈ బ్రహ్మాండం దాటిన తర్వాత అంటే పద్నాలుగు లోకములు దాటిన తర్వాత అది మళ్ళీ లీస్ట్ లైఫ్ అవుతుంది మళ్ళా అక్కడి నుంచి బెటర్ లైఫ్ బెటర్ లైఫ్ అని చెప్పి వేగ వేగ వేయగా చివరికి పరమ పదానికి వెళితే మోక్షానికి సంపాదిస్తే దాన్ని బెస్ట్ లైఫ్ అని అంటారు అసలు నిజానికి ఒకలా చెప్పేసుకోవచ్చు అనుకోండి పద్నాలుగు లోకములు దాటగానే ఇంచుమించు బెస్ట్ లైఫ్ అని చెప్పేసుకోవచ్చు ఒక విధంగా ఆలోచిస్తేను పద్నాలుగు లోకముల తర్వాత మళ్ళా బెటర్ బెటర్ బెటర్ అని చెప్పి చాలామంది చెప్పరు ఉరికే మీకు వేదాంత రహస్యాన్ని మరి దాచిపెట్టడం ఇష్టం లేక అక్కడ కూడా బెటరు బెస్ట్ అని రెండు చెప్పాను జిజ్ఞాసువులు జ్ఞానులు అని రెండు రకాల వారు అక్కడ ఉంటారు కనుక ఈ పద్నాలుగు లోకంలో దాటి విరజానది దాటి పరమపదానికి వెళ్ళిన తర్వాత అక్కడ రెండు రకాల వారు ఉంటారు జిజ్ఞాసువులు అంటే కేవలులు అలాగే జ్ఞానులు అని అందుకోసం అక్కడ కూడా బెటరు బెస్టు అని చెప్పి నేను చెబుతున్నాను తప్పితే రెండు విధాలుగా లోకంలో సర్వసాధారణంగా ఈ పద్నాలుగు లోకములు దాటగానే ఇంకా బెస్ట్ లైఫేనండి అని చెబుతారు రామానుజుల వారు లోకోద్ధరణకి కంకణం కట్టుకున్నారు అని అంటే అలాంటి ఒకనొక బెస్ట్ లైఫ్ అందరికీ సులభంగా ఈ జన్మ పూర్తి లభింపచేసేటట్టుగా ఆయన కంకణం కట్టుకున్నారు అని అర్థం ఎప్పుడో అన్ని జన్మల వరకు ఆగనక్కర్లేదట ఈ జన్మ చివరలోనే అదిగో ఆ ఉన్నతమైనటువంటి స్థాయికి ఆ చేరుకోవాలి అని చెప్పి అందరూ చేరుకోవాలని ఆయన కోరిక అది లోకోద్ధరణకి రామానుజుల వారు సిద్ధపడ్డారు అని అంటాను వేదం అని ఉంది కదా విన్నారు కదా ఆ వేదంలో చెప్పారన్నమాట ఈ మాటల ఇది బెస్ట్ లైఫ్ అండి ఈ పద్నాలుగు లోకంలో దాటిన తర్వాత ఈ లోపల ఉన్నదంతా కూడా బెటర్ లైఫ్ బెటర్ లైఫ్ అనుకోవడమేనండి అని వేదంలో చెప్పారన్నమాట అయితే ఈ వేదం ఎలాంటిదంటే కేవలం మోక్ష సంబంధమైన విషయమే కాకుండా మిగిలిన లౌకిక విషయాలు కూడా అందులో ఉన్నాయి అంటే మంచి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి మంచి భార్య కావాలంటే ఏం చేయాలి మంచి భర్త కావాలంటే ఏం చేయాలి మంచి సంపద కావాలంటే ఏం చేయాలి మంచి పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? ఈ వివరాలు కూడా ఉంటాయి వేదంలో అంటే లోకంలో చెబుతారు చూసారా భిన్న రుచి అని చెప్పి లోకం అంతా చేత ఎవరెవరికి కావలసిన దాన్ని వారి వారికి వేదం ఇస్తూ ఉంటుందన్నమాట ఎవరొచ్చినా నా దగ్గర నీకు కావలసినటువంటి సమస్యకి పరిష్కారం లేదయ్యా అని చెప్పదు వేదం ఎవరు వచ్చినప్పటికీ కూడా అక్కడ పరిష్కారం ఉండనే ఉంటుంది అయితే రకరకాల వాళ్ళు ఉంటారు లోకంలో ఒక ఆయన ఓ గ్రామంలోనూ అందరికీ పనికి వస్తుందని చెరువు తవ్వించేట అందరూ కూడా ఆ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంతో రోజు స్నానాలు చేయడానికైతేనేమి లేకపోతే అందులో నీళ్లు తాగడానికి పట్టుకొని వెళ్ళడమైతేనేవి చేస్తూ ఉండేవారు చాలా ఉపకరించాడు ఆయన అందులోనూ ఓ దుర్మార్గుడు వెళ్ళి ఆత్మహత్య చేసుకొని అందులో బడి చచ్చిపోయినట్ట ఎంత అన్యాయమో చూడండి పది మందికి ఉపయోగిస్తుంది అనుకున్నటువంటి చెరువు వీడికి దానికి ఉపయోగించింది అన్నమాట అలాగే ఈ వేదం కూడా అందరికీ ఉపయోగించవలసిన ఈ వేదాన్ని దుర్మార్గులు ఉంటారుగా ఇందాక ఆ చెరువులో పడి చనిపోయినాడని చెప్పి చెప్పిన వాళ్ళలాగా అలాగా ఈ వేదాన్ని కొంతమంది దుర్వినియోగం చేయడం ప్రారంభించారు ఒకనొక కాలంలో ఒకనొక కాలంలో అందుచేత ఇలా దుర్వినియోగం చేసినప్పుడు చూడండి ఆ గ్రామంలో ఆ చెరువు ఉందనుకున్నాం అందులో వాడు పడిపోయినాడు అప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూనూ ఇలా ఒకడు పడిపోయినాడు కనుక ఇంకా ఈ చెరువును పూడ్చేద్దాము అని సిద్ధపడ్డారనుకోండి తెలివి తక్కువ వాళ్ళు కదూ ఎవరో ఒకరు చేసినటువంటి తప్పు పనికి ఊరందరికీ ఉపకరిస్తున్న ఆ చెరువుని పూడ్చేస్తారా మూసేస్తారా ఇంట్లోనూ ఎలకలు ఉన్నాయిట వాటిని చేయలేక ఇంటిని తగలబెట్టేయమన్నటో మూర్ఖుడు అలాగే వేదాన్ని ఎవరో కొంతమంది దాన్ని దుర్వినియోగం చేశారని కొంతమంది ఏమైనా అన్న ఏమన్నారో తెలుసా కొంతకాలం క్రితం సకల విధాముల శ్రేయోదాయకమైన వేదాన్ని విడిచిపెట్టేయండి అన్నారు కొంతమంది వద్దండి వేదాన్ని నమ్మకండి అన్నారు ఆ యజ్ఞయాగాదులు చేయకండి అన్నారు దాని జోలికి పోవద్దన్నారు ఎందుకు అని అంటే ఎవరో ఎప్పుడో దుర్వినియోగం చేశారట అదిగో అలా దుర్వినియోగం అయిపోతుందేమో అని ఇదిగో చెప్పాను కదా ఆ చెరువు ఒకవేళ ఉంటే ఎవరైనా వచ్చి అందులో పడిపోతారని ఊహించేసినట్టుగా అనమాట ఎవరూ పడకుండా జాగ్రత్త పడాలి కానీ నన్ను అలా చెయ్యొచ్చా అలాగా ఈ వేదాన్ని విడిచిపెట్టేయమని చెప్పేసి కొంతమంది అడ్వకేట్ చేసేసరికి అందరికీ క్యాన్వాస్ చేసేసరికి సామాన్యజనం ఉన్నారు చూసారా వాళ్ళ చిత్ర మాటలు విని వశపడిపోయి కొంతమంది వేదాన్ని దూరం చేసేసుకున్నారు పాపం అలాంటి సామాన్యజనాన్ని తిరిగి వేదం వైపు మళ్లించాలనే మంచి ఆశయంతో ఇదిగో భగవద్ రామానుజుల వారు సిద్ధపడ్డారు అది వరకు ఇందాక నేను చెప్పినట్టుగా వేదాన్ని విడిచిపెట్టమనేవారు దానిని తెలివి తక్కువతనంగా అంగీకరించేసినటువంటి సామాన్యజనం ఇలాంటివారు బాగా పెచ్చుమీరినటువంటి కాలంలో ఆచార్య శంకరుల వారు అయ్యా మీరు చేస్తుందంతా తప్పు వేదాన్ని మనం విశ్వసించి ఉండాలి వేదాన్ని పక్కకు పెట్టకూడదు అని చెప్పి కాస్తంత దాన్ని తిప్పారు ఒక్క బిసరు తిప్పారు ఆ సమయంలో తప్పలేదు వేదంలో కొన్ని కొన్ని విషయాలని కొంచెం వారికి అనుకూలంగా చెప్పవలసిన ఒక ఇబ్బంది వచ్చి పడింది పాపం శంకరుల వారికి ఆ సమయంలోను భగవత్ రామానుజుల వారు అవతరించిన తర్వాత వీరు లోకోద్ధరణకి సంకల్పం చేసిన తర్వాత సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత వీరు చేసిన ఆ కంకణం కట్టుకున్నారు కంకణం కట్టుకున్నారంటున్నాను చూసావా దేనికి తెలుసా ఆ వేదాన్ని అందరి చేత సంపూర్ణంగా ఆచరింప చెయ్యాలి అది పది మందికి ఉపయోగపడేటట్టుగా దాన్ని జనానికి తీసుకొని రావాలి అని ఆయన కంకణం కట్టుకున్నారు రామానుజుల వారు ఎంత ఉదారమైనటువంటి స్వభావంను భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే సమూహం సర్వభూతూ అంటాడు ఆయన అందరూ సమానమే మనము ఎక్కువ తక్కువలు పెట్టుకుంటాం ఎవరెవరి కర్మలని అనుసరించి వారి కొన్ని శరీరాలు అలాగే ఎవరెవరి కర్మలను అనుసరించి వారి వారికి వా బుద్ధులలో ఎక్కువ తక్కువలు ఉంటాయి దానిని బట్టి సమాజం నడవాలంటే కొన్ని విభాగాలు తప్పవు ఓ క్లాస్రూమ్ ఉందనుకోండి ఓ క్లాస్రూంలో తెలివైన పిల్లవాడు ఉంటాడు తెలివి తక్కువ పిల్లవాడు ఉంటాడు మధ్యస్థుడు ఉంటాడు అలాగే సమాజంలో కర్మలని అనుసరించి కొన్ని ఉన్నత వర్గాలు వర్గాలుంటాయి కొన్ని తక్కువ వర్గాలుంటాయి అని వర్గాల వారు ఉంటారు ఒక కార్యాలయం తీసుకున్నామనుకోండి ఒక ఆఫీస్ తీసుకున్నామనుకోండి వివిధ స్థాయిలలో పనిచేసేవారు ఉంటారు మేనేజర్లు ఉంటారు ఆఫీసర్లు ఉంటారు క్లర్కులుంటారు ఇంకా దిగువారు ఉంటారు వీళ్ళలో ఏ ఒక్కరూ లేకపోయినా ఆఫీసు నడవదు ప్రతి వర్గము ఉండవలసినదే ఓ మిషన్ ఉందనుకోండి अवसरमे चूलू अवसरमे अवसरमे अचेत सामज समी एवरेवरी कर्मल अच्छे आ विभाग वूसरा वार अवसरमे अगवत्पति भगवत्प्रापति की वो ये शरीर में उ दबंधन लेगवत्पति की प्रयत्न चे योग्यता వారికి వారు ఉన్నత వర్గం వారైనా లేదా తక్కువ వర్గం వారైనా ఏ వర్గం వారైనప్పటికీ కూడా భగవత్ ప్రాప్తికి మాత్రం యోగ్యత ఉంటుంది ఈ విషయాన్ని విస్మరించబడి ఉన్నది ఇది అదివరకటి కాలంలో భగవద్ రామానుజుల ప్రతి మానవుడికి ఆర్తి ఉంటే చాలు జాతి కులముల సంబంధం లేకుండా భగవంతుడిని చేరుకునే యోగ్యత ఉంటుంది అందులో సందేహం ఏమీ లేదు భగవంతుడు ఎవరు తన ఎందు కాస్తంత రెండు అడుగులు వేస్తారో వారి పట్ల నాలుగడుగులు వేసి వచ్చి ఎందుకు అందుకుంటాడు దీనికి జాతి కాని కులము కాని ఒక ప్రాతిపదిక కాదు అని ఎలుగెత్తి చాటడానికి నడుం కట్టారు ఆ విధంగా లోకోద్ధరణకి సిద్ధపడ్డారు కంకణం కట్టుకున్నారు భగవద్ రామానుజుల వారు ఇందాక మనం అనుకున్నాను చూశారా ధర్మ అర్థ కామములని చెప్పేసి ఈ ధర్మార్థ కామములు అన్నిటి విషయంలోనూ కూడా ఆ మూడింటికి కూడా పైది మోక్షం ఇందాకనే అనుకున్నాం మనం దానివల్ల విశ్వానికి అంతటికీ ప్రయోజనం చేకూరుతుంది మోక్ష అర్థులైతే చాలట మోక్షం వరకు వచ్చే కలెదట నాకు మోక్షం కావాలి మోక్షం కావాలి అని చెప్పి అనుకున్నటువంటి వారి ప్రవర్తన చాలా లోక సమ్మతంగా సజ్జన సమ్మతంగా ఉంటుంది నిజానికి వారి సంఖ్య కాస్త పెరిగిందనుకోండి మోక్షం కావాలి మోక్షం కావాలనుకునేటువంటి వారి సంఖ్య మరొక్కమారి వివరిస్తాను చూడండి ధర్మార్థ కామ మోక్షములు నాలుకదు నాకు కామం కావాలి కామం కావాలి కామం కావాలి అని అనుకునే వారి సంఖ్య పెరిగితే లోకం వినాశమే నాకు అర్థం కావాలి అర్థం కావాలి అర్థం కావాలి అని చెప్పి డబ్బు కోసం తాపత్రయపడేవారైతే కామం కన్నా బెటరే కానీ వీరి కూడా స్వార్థపరత్వం పెరిగిపోతుంది కామమైంది అర్థమైంది ధర్మం మాకు ధర్మం కావాలి ధర్మం కావాలి ధర్మం కావాలి అని చెప్పి ధర్మమైనటువంటి ధర్మం అనే పురుషార్థాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేసేటువంటి వారి వల్ల సంతోషిస్తుంది ఇక అక్కడికే అలా ఉంటే మోక్షార్థుల విషయంలో ముముక్షువుల దగ్గరికి వచ్చేసరికి విశ్వానికి అంతటికీ ప్రయోజనం కలుగుతుంది అలాంటి మోక్షార్థులతోటి లోకాన్నంతటినీ నింపేయాలని చెప్పి అడుగు కట్టారు భగవద్ రామానుజుల వారు సుశారా ఎన్ని విషయములలో ఆయన లోకాన్ని ఉద్ధరించడానికి లోకోద్ధరణ కోసం కంకణం కట్టుకున్నారు ఒక్క మాటలో చెబుతాను వినండి నవసమాజ నిర్మాణ భావన వ్యవస్థాపకులగే భగవద్ రామానుజుల వారు ఒక నవసమాజం రావాలి ఆనాడు రామరాజ్యంలోనట రామో రామో రామ ఇతి అని రాముడు రాముడు రాముడు అని చెప్పి ప్రజానామభవన్ కథాహని ప్రజలందరిలోనూ కూడా రాముడు రాముడు రాముడు అని అనుకునేవారట అందరోనూ ఒకరినొకరు హింసించుకునేవారు కాదట ఎందుచేత ఎదుటివాణ్ణి చూడగానే రాముడు అందరినీ ప్రేమించేవాడు అంచేత ఎదుటివాడిని చూడగానే వీడికి రాముడంటే ఇష్టం రాముడికి వీడంటే ఇష్టం నేను వీడిని ఏదైనా అంటే రాముడి మనస్సు బాధపడుతుంది అందుచేత ఏమీ అనకూడదు అని ఉండేవాట రామరాజ్యంలోను అలాగే ఈ మోక్షార్థులైనటువంటి వారందరూ పెరిగితే మోక్షమనే స్థితికి మోక్షం కావాలి అనేటువంటి స్థితికి వచ్చిన వారు మానసికమైన భావనలు ఎలా ఉంటాయో తెలుసా అంతర్యామిగా భగవంతుడు అంతటా వేయించేసి ఉన్నాడు తమ ఎదురుగుండా ఉండే చూసే మనుషులలో కానీ జంతువులలో కానీ పక్షులలో కానీ వృక్షములలో కానీ ఎక్కడ చూసినప్పటికీ చరాచర ప్రపంచమంతా అంతర్యామిగా వేయించేసి ఉన్నాడు భగవంతుడు మనకి భగవద్గీతలో చెబుతారు విద్యా సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అంటూ ఆత్మస్వరూపము అన్నింటిలోనూ ఒక్కలాగే ఉంటుంది అని ఈ చరాచర వస్తువుల్లో అని చెబు ఈ జీవులలో అని చెబుతూ జీవులలో అని కాదు ఈ ఈ రకరకములైనటువంటి బాహ్యమైన శరీరములు ధరించిన వారిలో అని చెబుతున్నట్టుగానే అంతర్యామిగా భగవంతుడు అన్నిటి అందు వేయించేసి ఉంటాడు కనుక ఎవరికి తాను ఏ కష్టాన్ని కలిగించినప్పటికీ అది భగవంతుడికి నచ్చదు కనుక తాను ఎవరికి ఏమీ కష్టాన్ని కలిగించకుండా జీవితాన్ని కొనసాగించాలని చూస్తారు మోక్షార్థులైనటువంటి వారు అప్పుడు ఆనాడు రామరాజ్యం అని చెప్పి ఎలా అనుకున్నామో అలాగే ఇదొక నవసమాజ నిర్మాణ భావన అన్నమాట ఇలా ఎక్కువ మంది ముముక్షువులు కావాలి ముముక్షువులు కావాలి దీనివల్ల ఏమవుతుంది హార్మోని ఆఫ్ ది సొసైటీ అంటే ఈ ఈ సమాజపు ఒక ఒక సమతా బుద్ధి ఒక ఒక సరి అయినటువంటి విధానం అందరూ కూడా ఒకరినొకరు కన్సన్గా అయ్యో వారికి ఏమవుతుందో వీరికి ఏమవుతుందో అని ప్రతివారు ప్రతివారిని ప్రేమించగలిగే స్థితికి వస్తారు అది ఇంకా దాన్ని కదా లోక కళ్యాణం అని అంటారు అందరూ చెబుతూ ఉంటారు సర్వేజన సుఖనోభవంతో లేకపోతే సమస్త కళ్యాణి సమస్త అని చెబుతూ ఉంటారు కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి మోక్షార్థులైనటువంటి వారికే ఇది సాధ్యమవుతుందన్నమాట అలాంటి ఒక ఉన్నతమైన సమాజం రావాలని కలలు కన్నారు రామానుజుల వారు అందుకోసమే వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు దానికి కంకణం కట్టుకున్నారు ఆయన రామానుజుల వారు ఆజానుబాహువు మాంచి నిండేనటువంటి విగ్రహం ఏనుగు తొండా ఉండేవట ఆయన బాహువులు పాలతో తేనె కలిపితే పాలు తీసుకొని గిన్నెలో దాలో తేనె కలిపారనుకోండి ఆ వర్ణం ఎలా ఉంటుంది తెలుపు పసిడితనాముల కలయిక కలు చూసారా అలాగా ఒక పరిపూర్ణమైన పురుషుడిగా భాషించేవారట రామానుజుల వారు మల్ల యుద్ధంలో కూడా కొన్ని చిట్కాలు చిన్న చిన్న యుక్తులన్నీ తెలుసును అని చెప్పుకునేవారట ఆ రోజులలోను అంత నిండ విగ్రహం విశాలమైన నేత్రాలు కొంచెం సాగినటువంటి చెవి తమ్మెలతోటి మెరిసి పడిపోతున్న ద్వాదశ ఊర్ధ్వపుండములతో చూడగానే దైవంశ సంభూతులుగా గోచరించేవారట దుర్యోధనుడు సభలో ధృతరాష్ట్రుడు సరే మహారాజుగా కూర్చొని ఉన్నాడు కృష్ణ పరమాత్మ आय रायरा वेना ची कबरूचि यह दुर्योधन सभल उन् मिल चूसी आ गोलवाणी मन गौरव आये लिखे सभा मंटों की प्रवेश मन एवरू लेचि निबड़वुदून कटड़चे अंदर कुर्चुंदम सर सर अंदर कृष्ण परमात्म लवेश ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే అవశాహృతిపేదిరే అంటారు అందరూ పారవస్యంతో తమంతా తమే తెలియకుండానే లేచి నిలబడి రెండు చేతులు జోడించి నమస్కారం చేశారట ఆ కృష్ణ పరమాత్మ దివ్యమంగళ విగ్రహ సౌందర్యం ఎలాంటిదో భగవద్ రామానుజుల వారు కూడా వారి గురించి అవతలి వారికి తెలియకపోయినప్పటికీ కూడా వారక్కడ కనిపించేసరికల్లా ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యం అయితేనేమి తేజస్సు అయితేనేమి ఎలా ఉండేదట లేచి నిలబడి రెండు చేతులు జోడింప చేసేటట్టుగా ఉండేదట అందరికీ ఆ శ్రీహస్తంలో ఒక త్రిదండం కంఠంలో తులసిమాలికలు గోష్పాదవంత శిఖ తలతల్లాడే యజ్ఞోపవీతం మూర్తీభవించిన వేదమా అన్నట్టుగా ఉండేవారు మరి భాషో భాషణమో మాట ఎలా ఉండేది మృదుమధురంగానే కాదట చాలా నిర్దుష్టంగా ఉండేదట వాగ్ధాటి ఓమారు వారు తిరుమల కొండ మీద అర్థసంగ్రహం అని ఒక ఉపన్యాసారట వారు ప్రవచనం అంటాను చూసారా అలా అనుగ్రహించారట అది మనకి పబ్లిష్ అయ్యి మనకిప్పుడు లభిస్తోంది కూడాను ఆనాడే అది ప్రకటించబడింది పుస్తకంగాను తర్వాత చాలా ముద్రణలు పొందింది వేదార్థ సంగ్రహం సంస్కృతంలో ఉపన్యసించారు వారు ఆ పదబంధాలైతేనేమి ఆ తీ శైలి అయితేనేమి ఆ భాషలో చూస్తే ఆయన వాగ్దాటికి అది ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఒక నిదర్శనం అన్నమాట ఆయన్ని సేవించగానే అందరూ ఏమనుకునేవారటో తెలుసా తమ జీవితకాలం నుంచి ఎదురు చూస్తున్న ఆచార్య పురుషులే సందేహం లేదు అనిపించేలా ఉండేవారట అందరూ ఆశ్చర్యంచేవారట ఆయన్ని కాంచీపురం మఠంలో ఎతిగా ప్రవేశించగానే ప్రజలందరూ ఆయనకి నీరాజనాలు పట్టారు అనేక మంది ఆశ్రయించారు తమ జీవితాలని ధన్యం చేసుకున్నారు శిష్య కోటి బాగా పెరుగుతోంది ఆయనని రామానుజుల వారికి కాంచీపురంలోను రామానుజుల వారిని ఆశ్రయించిన వారిలో వారికి బాగా సన్నిహితంగా ఇద్దరు ఒకరు దాశరథి రెండవ వారు కూరేషులు కురతాళ్న్ అని కూడా అంటారు కూరేశులు వీరిద్దరూ బాగా సన్నిహితంగా ఉండేవారు రామానుజుల వారికి దాశరథి వయస్సులో రామానుజుల వారి చాలా చిన్నవారు కూరేషులకన్నా రామానుజుల వారు వయసులో చిన్నవారు అది తమాషా అంటే ఆయనకన్నా వయస్సులో చిన్నవారైనా ఆయనకన్నా వయసులో పెద్దవారైనా వారిని ఆశ్రయించే ఉండేవారు ఇద్దరు కూడా మంచి పండితులు నియమనిష్టా గరిష్ఠులు రామానుజల వారి ఆజ్ఞని జబదాటడం అనే ప్రస్తావనే లేదు అందులో కూరేశులు ఏకసంతగ్రాహి ఏదైనా ఒక విషయాన్ని ఒకసారి విన్నా చూసినా మరి మరిచిపోయే అవకాశం లేదు దాశరథో వాదప్రతివాదములు చేయడంలో ఆయన్ని ఎదిరించిన వారు లేరు ఎదిరించి నిలవగలిగేవాళ్ళు చాలా తక్కువ ఇలాగా రామానుజుల వారు ఓ పక్కని దాశరథితో ఇంకొక పక్కని కురతాళ్న్తోటి ఆ మఠంలో గడుపుతుంటే ఒకనాడేమైంది వీరికి వీరి పూర్వాసంలో లక్ష్మణార్యుల వారికి యాదవ ప్రకాశులని గురువుగారు ఉండేవారు కదా పాఠం చెప్పారు వారితో తగు వచ్చే బయటికి వచ్చేశారు సత్యం జ్ఞానం బ్రహ్మ కప్యాసం మొదలైనటువంటి శృతులకన్నీ తప్పుడు అర్థాలు ఆయన చెబుతూ ఉంటే ఆయన సరిచేస్తే ఆయన ఏమో మనం విడిపోతే బాగుంటుంది అని చెప్పి అనుకున్నారు ఆ యాదవ అనే గురువుగారు ఆయన ఏం చేశారంటే ఈ రామానుజుల వారి గొప్పతనాన్ని బాగా అర్థం చేసుకొని తనకన్నా చిన్నవాడు తన దగ్గర తన దగ్గర చదువుకున్నవాడు అని చూడకుండా ఒక యుతి భగవద్ అనుగ్రహంతో ఉపనిషద్ రహస్యాల్ని ఎరిగిన వారు అని గ్రహించి రామానుజుల వారి శ్రీపాదాలని ఆయన కూడా ఆశ్రయించారు అంటే గురువుగారే శిష్యుడైపోయినాడన్నమాట వారికి గోవిందజీయర్ అని పేరు ఉంచారు రామానుజుల వారు వారి చేత యతిధర్మ సముచ్చయమని ఒక గ్రంథాన్ని కూడా వ్రాయించారు అందులో సన్యాసాశ్రమం ఎలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏ విధమైన నియమాలు పాటించాలి అని చెప్పి ఆ వివరాలన్నీ కూడా అందులో ఆ యతిధర్మ సముచ్చయంలో ఈ గోవింద జియర్ అంటే పూర్వాశ్రమంలో యాదవ ప్రకాశుల వారి చేత రామానుజుల వారు వ్రాయించారు ఈనాడు జియర్లు అందరూ కూడా తయారైనారు చూసారా బోల్డెమని జియర్లు జియర్లు అని చెప్పి మీరు పేర్లు వింటున్నారు చూసారా ఈ జియర్ స్వాములందరికీ కూడా ఆ యతిధర్మ సముచ్చయమనే గ్రంథమే ఆధారం తమ అనుష్ఠానానికి సరే ఇదిలా ఉన్నది నడుస్తోంది మఠన్ నడుస్తోంది అక్కడ లో రంగనాథుడికి సంకల్పం కలిగింది ఈయన తన దగ్గరికి పిలిపించుకుందాము అని చెప్పి ఆ సంకల్పానికి అనుగుణంగా ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క సంఘటన జరగడం ప్రారంభించాయి కాంచీపురంలో రామానుజలు వారి వైభవం మొత్తం దేశమంతా తెలుస్తోంది క్రమంగానం శ్రీరంగంలో యామున వారి శిష్య బృందం ఉంది కదా వారి శిష్య బృందం చాలా సంతోషించారు కాంచీపురం కన్నా శ్రీరంగం అయితే వారి కార్యకలాపాలకి రామాజుల వారి కార్యకలాపాలకి బహుముచ్చటగా ఉంటుంది అని చెప్పి వారందరూ అనుకున్నారు అనుకొని ఎలా తీసుకురావాలి ఆయన అక్కడి నుంచి ఏదైనా ఒక నెపం ఉండాలి కదా కాంచీపురం విడిచిపెట్టి శ్రీరంగం రావడానికి భగవంతుడు శ్రీరంగంలో రంగనాథుడిగా వేయించేసి ఆ భగవంతుడే కాంచీపురంలో వరదరాజ పిరమాళ్ళుగా వేయించేసి ఉన్నారు అక్కడ కాదు నువ్వు ఇక్కడికి రా అనడానికి బలమైన కారణం ఏం చూపించలేరు కదా వీరు అందుకని వారిలో వారందరూ ఆలోచించుకొని అరయ్యర్లని కొంతమంది శ్రీరంగంలో ఉండేవారు ఈ అరయ్యర్లందరూ కూడా మంచి గాయకులు అన్నమాట భగవత్ సంబంధమైన గాథలన్నింటినీ కూడా చాలా చక్కగా గానం చేస్తారన్నమాట ఆ అరయరు ఒకరు బయలుదేరారు కాంచీపురం వచ్చారు ఆలయంలో వరదరాజ పెరుమాళ్ళ దగ్గరికి వచ్చారు వరదరాజస్వామి దగ్గరికి వచ్చి తను వారు ఎదురుగా దివ్య ప్రబంధమైతేనేమి ఇంకోటైతేనేమి ఇంకోటైతేనే గానం చేయడం ప్రారంభించారు ఆ గాత్ర సంగీత మాధుర్యంలో వరదరాజ పెరుమాళ్ళు ఆయన ఓలలాడిపోయినారు మహా సంతోషంతో వీరి వేపు చూసి ఈ అరయ్యర్రవేపు చూసి ఏం కావాలి ఇంత చక్కగా పాడుతున్నారు మీరు మాకు చాలా సంతోషం కలిగింది ఏం కావాలో కోరుకోండి అన్నారు వెంటనే చటుక్కని అరయ్యలు ఏమన్నారో తెలుసా మాకు రామానుజుల వారిని శ్రీరంగం పంపించండి అన్నారు గతుక్కుమన్నారు ఆయన వరదరాజ పెరుమాళ్ళు మాట ఇచ్చేసరిగా మరి తప్పలేదు అదిగో అలాగా వెంటనే ఆయన రామాంజలివారిని పిలిచి నువ్వు శ్రీరంగానికి వెళ్ళు అక్కడ రంగనాథుని సేవించుకో అని చెప్పి ఆజ్ఞ ఇచ్చేసరికల్లా కాంచీ ప్రవాసులందరూ కూడా విడిచిపెట్టలేక విడిచిపెట్టలేక రామాంజల వారికి వీడ్కోలు పలుకుతే వీరిక్కడి నుంచి బయలుదేరి శ్రీరంగంలో శ్రీరంగానికి అక్కడ రంగడి ఆలయం దగ్గరికి ప్రవేశించారు శ్రీరంగంలో ప్రవేశించేసరికి అప్పటికే చాలా ప్రసిద్ధులైపోయి ఉన్నారు కనుక రామానుజుల వారు అశేషమైనటువంటి జనసందోహం అంతా స్వాగతం పలికింది ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు ఆ సప్తద్వారంలో ఒకటి ఒకటి దాటుకొని అందరూ జయజయధ్వానాలు చేస్తున్నారు పెద్ద ఊరేగింపుగా వస్తున్నారు వీరు క్రమంగా కూడా ప్రాకారాలన్నీ దాటుకొని ఆ రంగనాథుడి దగ్గరికి వెళ్ళి సేవించుకొని నిలబడ్డారు రామానుజుల వారు వెంటనే రంగనాథులు అర్చకముఖంగానో ఆలయ మర్యాదలన్నీ ఏర్పాటు చేయమన్నారు అపూర్వమైన స్వాగత సత్కారం అది అపూర్వమైనటువంటి ఊరేగింపు రామాంజులు వారు సంప్రదాయబద్ధంగా లోపలికి ప్రవేశించి గర్భగుడిలో ఆదిశేషు మీద పవలించి ఉంటాడు రంగనాథుడు సకల లోకాలని పాలిస్తున్న పా యోగ సకల లోకాలని పాలిస్తున్నటువంటి ఆ రంగనాథుడిని సేవించుకున్నాడు తృప్తిగా సేవించుకున్నారు రంగనాథుడు కూడా వీరిని చూశాడు ఏం కావాలి మీకు కోరుకోండి అని అర్చకముఖంగా అనుగ్రహించాడు సాక్షాత్ రంగనాథుడే ఏం కావాలో కోరుకో అని ఆజ్ఞ ఇస్తూ ఉంటే అంతటి భాగ్యం ఎవరికైనా అసలు లోకంలో ఎవరికీ కలగదు ఇంకొకరు ఇంకొకరు అయితే ఏం కోరేవారు ఏమో ఏం కోరికలు కోరేవారో తెలియదు కానీ రామానుజుల మాత్రం లోకోద్ధరణ కోసం కదా అవతరించారు వారు కోరినటువంటి కోరిక ఏమిటో తెలుసా స్వామీ రంగనాథ అందరూ నీ అనుగ్రహానికి పాత్రులై విరాజిల్లాలి అంతేనా నా కోరిక అని శాస్త్రాంగ నమస్కారం చేసుకున్నారు మీరు విశాలమైన హృదయానికి సంతోషించాడే రంగనాథుడు సరేనండి మీరు ఎవరెవరిని సిఫారసు చేస్తే వారందరినీ మీరు కోరిన విధంగా నేను అనుగ్రహిస్తానండి అన్నారు ఆశ్చర్యపోయినారు అందరూను అంటే రామానుజుల వారు ఎవరి గురించినటువంటి సిఫారసు చేస్తే వారికి వారు కోరింది రంగనాథుడు ఇచ్చేస్తాడట ఈ మాటలు అంటూనే రంగనాథుడు ఇంకొక మాట అన్నాడు నిస్వార్థమైన కోరిక కోరేరు కనుక రామానుజుల వారితో అంటున్నాడు ఆయన రంగనాథుడు నిస్వార్థమైన కోరిక కోరేరు కనుక ఈ సమస్త విశ్వం మీద మీకు అధికారాన్ని ఇస్తున్నాను అంతేకాదు నేను ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆ పరమపదం సంసార్లు ఉండే ఈ లోకం ఈ రెండూ కూడా మీ అధీనం చేసేస్తాను విశ్వం అంటే రెండు భాగాలుగా ఉంటుంది రెండు భాగాలుగా అంటే విరజానదికి సరిహద్దు విరజా అది సరిహద్దు అన్నమాట విరజానదికి అవతల ఉన్నదా అన్నంతటినీ పరమపదం అంటారు విరజానదికి యువతలు ఉన్నదా కూడా ఈ చరాచర ప్రపంచం సంసారలు లోకం అంటారు ఓ రామానుజ విరజానదికి అవతలు ఉండేదాన్ని విరజానదికి యువతలు ఉండేదాన్ని కూడా అంటే ఉభయ విభూతులను కూడా మీకు నేను అప్పచెప్పేస్తున్నాను ఎవరిని ఎక్కడ ఉంచాలని అనుకుంటారో మీ ఇష్టం అండి అని ఇదిగో ఈనాటి నుంచి మిమ్మల్ని ఉడయవర్ అంటే ఉభయ విభూతి నాయకులు అని అందరూ గౌరవింతురుగాక అని రామానుజుల వారిని అనుగ్రహిస్తూనే లోకానికి కూడా శాసనం చేశాడు రంగనాథుడు అలాంటి మహానుభావులైన రామానుజుల వారు ఇంకా రామానుజుల వారు అనకూడదు మనం ఉడయవర్లు ఉడయవర్ అనాలి లేకపోతే ఆ కాంచి వరదరాజు పెరుమాళ్ళు పెట్టిన పేరు యతిరాజులు యతిరాజులు అన్నా ఆయనే రామానుజుల వారు అన్నా ఆయనే ఉడయవర్ ఉభయ విభూతి నాయకులు అన్నప్పటికీ కూడా వారే అలాంటి మహానుభావుల్ని మనం మాటిమాటికి మాటిమాటికి అనుసంధానం చేసుకుంటూ ఉండాలి ఇంకా మిగిలినటువంటి కథని మళ్ళా మనం కొనసాగిద్దాం స్వస్తి